ఇరవై ఆత్మ యందు అధిక విశ్రాంతియు గల్గి చెంచలంబు గట్టిపోయి గాలిలేని దివ్యగ ప్రకాశించు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పూలహారములో ఆధారమైదాగిన్న దారమువలే శరీరములో కనిపించక శరీరమునకంతటికీ ఆధారమైవున్న ఓ ఆత్మ వినుము మనస్సు యొక్క చంచలము ఆగిపోయినప్పుడు లేని చోట దీపము కదలక వెలిగినట్లు మనస్సుకు ఒక్క కుదుపు కూడా లేక కదలికలు శూన్యమైపోవును అటువంటి సమయములో బయటి జ్ఞానేంద్రియముల నుండి వచ్చు సమాచారమును మనస్సు స్వీకరించడముగాని లోపలి బుద్ధికి చేర్చడముగాని జరుగదు అలా మనో మనోస్తబ్ధత ఏర్పడినప్పుడు ద్వారా జీవుడు అనుభవించు విషయము లేకుండా పోయి మిక్కిలి విశ్రాంతి ఏర్పడుచున్నది మెలకువలో ఎల్లప్పుడూ ఏదో ఒకటి అనుభవించుచూ ఏమాత్రము విశ్రాంతిలేని జీవునికి విశ్రాంతి కలగడము మనో నిలకడ కలిగిన ఒక్క బ్రహ్మయోగములోనే సాధ్యమగును పద్యములో ఆత్మకు అర్థము మొదటి ఆత్మ అయిన జీవాత్మ అని చేసుకోవలను